ఎన్నడకో బుద్ధిరిగి ఈడేరేది జంతువులు ఇన్నిటా నీ మహిమలు ఎదిరించి ఉన్నవీ కావించి నీ పాద తీర్థ గంగ ప్రవాహమదీ పావనులయిందరినీ బ్రతుకుమనీ లాబుగా నీ ప్రసాద తులసి నారువోషున్నదీ వేవేలు పాతకాలెల్లా విదళించుమనుచూ చింతల మూర్తులు శిలా శాసనాలైనవి పంతముతో కొలిచిట్టే బ్రతుకుమనీ పంతినే నీ నామములు ప్రతిధ్వనులై ఉన్నవి దొంతుల భవముల తుదగనుమనుచూ అందరికి నీ సేవలు హస్తగతాలై ఉన్నవి వంద్యీర నీకు మృక్కి బ్రతుకుమనీ అందపు శ్రీ వెంకటేశ అంతరాత్మవై ఉన్నాడా వెందు చూచిన విజ్ఞానమింద పొండో ఓయను చూ